చూడటం కూడా చేయటమే రా బాబు ఆనంద స్థితిలో చూడటం కూడా చేయటమే బాగా గుర్తుపెట్టుకోవాలి సరే ఇంటికి వెళ్ళిపోయారు ఇద్దరు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోయారు హాయిగా నిద్రపోయినప్పుడు ఏమైపోయింది ఈ చేత ఆ చూడటమూ మరి ఇప్పుడు ఆనందమయ్య కోశ పరిధిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు పరిమితం అయిపోయింది అవిద్యామయమైనటువంటి ఆనందమయ కోశ పరిధిలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఈ వృత్తి జ్ఞానం అక్కడ పనికిరాల ఆనందమయ కోశాన్ని దాటడానికి స్వరూప జ్ఞానమే కావాలి కానీ వృత్తి జ్ఞానం సరిపోవడం లేదు విషయ జ్ఞానం సరిపోవడం లేదు వ్యవహార జ్ఞానం సరిపోవడం లేదు వీటన్నిటికీ ఎండ్ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆనందమయ కోశ పరిధిలోకి వెళ్ళగానే పరిసమాప్తం అయిపోయినాయి చీకటి అనే అంతే స్వరూప జ్ఞానం ఉన్నది వాడేం చేసాడు ఇప్పుడు ఈ పేవ చేయలేదు ఈ చూడు చూపు చూడలేదు ఎందుకని ఆ చేయాలంటే తర్వాత వెళ్ళాలి ఆనంద నిలయానికి వెళ్ళాలి వెనక్కి లేదంటే అర్కపూరికి వెళ్ళాలి ఓ క్షేత్రానికి వెళ్ళాము అసలు క్షేత్రం అని చెప్పాలి అంటే దాని చుట్టుపక్కల ఓ పది మైళ్ళ మేర దాని యొక్క దైవీ శక్తి దాని యొక్క చైతన్య కేంద్రం విస్తరించి ఉన్నప్పుడు దానికి క్షేత్రం అని చెప్తూ ఉంటాం ఏదైనా సరే క్షేత్రం అన్నారంటే గుర్తుపెట్టుకోండి పది మైళ్ళ విస్తీర్ణం ఉంటుంది స్క్వేర్ టెన్ స్క్వేర్ మైల్స్ దాని ప్రభావం ఉన్నప్పుడే అది క్షేత్రం అంటాం సరే ఇప్పుడు మన సంధు రామాలయం కట్టి మన ఊరు కూడా క్షేత్రమే అన్నాం అనుకోండి వర్కౌట్ అవుతుందే ఇప్పుడు మనకి వినాయక చవితి రాబోతుంది కదా సందు సందుకి పందిళ్లు పెట్టేసి వినాయకుడిని పెట్టేస్తాం ఇప్పుడు ఆ వినాయకుడు ఎవరు చర విగ్రహం అది స్థిర విగ్రహం కాదు చరలింగాలు అన్నట్టుగా చరవిగ్రహాలవి అంటే తత్కాలవత ఆ తొమ్మిది రోజులకే పనికి వస్తాయి అవి ఆ తర్వాత దాన్ని నిమజ్జనం చేసేస్తాం అలాగే ఏ రోజుకి ఆ రోజు అభిషేకం చేయడం కోసం పార్థివలింగం మటితో లింగం తయారు చేస్తారు అది ఆ రోజే నిమజ్జనం అయిపోతుంది ఇలా ఇవన్నీ చరలింగాలు ఇలాంటివి చేసి తయారు చేసినప్పుడు దీన్ని క్షేత్రం వీలుందా ఆ వ్యవహార కాలంలో మాత్రమే అది ఉపయుక్తమవుతుంది మన బుద్ధి కూడా ఒక చరలింగమే ఇది గుర్తుపెట్టుకోవాలి మన బుద్ధి కూడా ఒక చరలింగం అలా వ్యవహార కాలంలో అలా ఉంటుంది అంతే తర్వాత ఏమైపోతుంది స్వరూప జ్ఞానంలో కలిసిపోతుంది బుద్ధి కిందకొచ్చి కన్నులోనో కాలులోనో కలిసే అవకాశం లేదు అది ఎప్పుడు స్వరూప జ్ఞాన నిష్టలోనే కలిసిపోతూ ఉంటుంది గుర్తించేటటువంటి శక్తి వస్తే ఆ ప్రకాశ స్థితిలో ఆ చైతన్య స్థితిలో ఆ జ్ఞాన స్థితిలో నిలకడ చెంది నీ స్వరూపాన్ని సత్స్వరూపాన్ని నీకు నీకే నిరూపిస్తుంది కాబట్టి బుద్ధిని ఈ స్థాయికి లేవనెత్తాలి బుద్ధిని ఈ స్థాయికి వికసింప చెయ్యాలి బుద్ధిని ఈ స్థాయిలో గుర్తింప చెయ్యాలి గురి గుర్తు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి గురువు ఉపదేశం వల్ల ప్రయోజనం ఏంటండి అన్నాం అనుకోండి అయ్యో ఉపదేశం లేదశలు ఎలాగండి బాబోయ్ మాంసపిండం మంత్రపిండం అవ్వకపోతే ఎలాగండి బాబోయ్ ఇవన్నీ మాటలన్నీ వెనకాల ఉద్దేశం ఏమిటి నీకు గురి గుర్తు తెలియజెప్పటం ఆ ఉపదేశం అంటే ఏమిటి గురి గుర్తు చెప్పటం నీలో లక్షణాన్ని నీకున్నటువంటి లక్ష్యాన్ని నిరూపించటం ప్రమాణ సహితంగా నిరూపించటం అది గురువు వల్ల నీకు ఉపయోగం శాస్త్రం వల్ల నీకు ఉపయోగం ఈ రెండింటి వల్ల ఈ ప్రయోజనం ఒకటే ఏమిటది ప్రమాణ సహిత నిరూపణ చాలా జాగ్రత్తగా నిర్ణయం చేయాలన్నమాట చేసిన తర్వాత ఏమైపోయింది ఒకసారి నిర్ణయం చేసేసామండి ఇంకా దాన్ని ఆచర్య ఇక వ్యవహారంలో అదేం మారదు నేను మనిషి అని సహజంగా నాకు నిర్ణయం అయిపోయిందండి ఇక వ్యవహార కాలంలో కూడా నువ్వు మనిషివే మళ్ళీ అమీబా అవకాశం లేదు నో ఛాన్స్ ఒకసారి నేను బ్రహ్మం నిర్ణయం అయిపోయిందండి ఈ పీలికము కూడా బ్రహ్మమే విపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్న ప్రజ్ఞ అంతా బ్రహ్మమే విపీలికంలో ఉన్న ప్రజ్ఞ బ్రహ్మము బ్రహ్మములో ఉన్న ప్రజ్ఞ బ్రహ్మము అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి బుద్ధిని ఏ స్థాయికి ప్రజ్ఞాన స్థితికి లేవనెత్తాలి అప్పుడే అది విజ్ఞాన స్థాయికి వెళుతుంది లేకపోతే జ్ఞానము ప్రజ్ఞానము విజ్ఞానము ఇప్పుడు ఎక్కడుంది వృత్తి దగ్గర ఉంది అప్పుడు అది అజ్ఞానంలో ఉంది విషయం దగ్గర ఉంది అప్పుడు అది అజ్ఞానంలో ఉంది వ్యవహారం దగ్గర ఉంది అప్పుడు అది అజ్ఞానంలో ఉంది అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆవిడ నాతో మాట్లాడలేదండి బాబు ఇవాళ నేను చాలా మూడ్ ఆఫ్గా ఉన్నాను వాళ్ళ ఆవిడ ఆయనతో మాట్లాడకపోతే ప్రపంచానికి ఏమైంది ఏమవ్వలేదు కానీ వాళ్ళ ఆవిడ మాట్లాడేంత వరకు ఆయన సరైన స్వస్థత స్వస్థత చెందడం అనమాట ఇప్పుడు ఏమైందిరా నీకు ఏమిటోనండి మా ఆవిడ నాతో మాట్లాడటం వాడు ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తాడు బరే మీ ఆవిడ ఎందుకు మాట్లాడటం లేదురా ఏదో గొడవ వచ్చింది అంటాడు ఏదో గొడవ ఎడతీరుతుందండి ఎట తీర్చాలి దీన్ని ఎట పోగొట్టాలి దీన్ని చూడండి బుద్ధి పెద్ద చిక్కిదే అది దేనికి అటాచ్ అయిపోయింది ఇప్పుడు వృత్తికి అటాచ్ అయిపోయింది విషయానికి అటాచ్ అయిపోయింది వ్యవహారానికి అటాచ్ అయిపోయింది అయినప్పుడు ఏమైపోయింది అవి అవిద్యకి లోబడిపోయింది వెంటనే ఏమైపోయింది ఆ సశరీరం కిందకు వచ్చేసింది అజ్ఞానం పెంచాం దేని ఇప్పుడు పైకి పెంచాం పెంచిది ఏమైంది